ప్రార్థన చేస్తాను స్తోత్రం పరిషుతుడా మైమోన్నతుడా సర్వాధికారి సరసృష్టికర్తైన ప్రభానికే వందనాలు ప్రభ నిన్న నేడు నిరంతరం ఏక తండ్రి నీకే వందనాలు ప్రభ అయ్యా ప్రభా నీకే స్తోత్ర ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభ లెక్కలైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఏసు ప్రభ రాణం బియడం మీరు తొందరగా నడిపించండి ఆటంకాలను తొలగించండి వచ్చిన పతకొ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఏసుప్రభ పాటల ద్వారా మీరు పొందండి దేవా వాక్యం మీరు మాతో మాట్లాడండి అయ్యా బలపరచండి దీవించండి ఆశీర్వదించండి రాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోండి సేవలు అభిషేకించి మీరు వాడుకోమని కుటుంబాలు మార్చుకోమని నజడని ఏసుకు సుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కృపామయ్య నీలో నా కృపామయూడా నీలో నివసింపజేసి నందునా ఇది గోలస్తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ి గోణస్తుతుల సింహాసనం రూపామయడా ఏ అపాయమునా గుణారం சாமி பிஞ்சணியக ஏ அபாயமுனகுடாரம் சாமி பிஞ்சணியக 나 మార్கமுலன்னிடிளோ 나 మార్கமுலன்னிடிளோ నీవే ఆశ్రయమై నందునా కృపామయూడా నీలోనామయూడా నీలో నివసింపజేసి నందునా ఇది గోణస్తుతులసింహాసనం కృపామయడా चीकटी नुंडी वेलूगलोनिकी नन्नु पिलचिना तेजोमाया चीकटी नुंडी वेलूगलोनिकी नन्नु पिलचिना तेजोमाया राजवंशमलो राजवंशमलो జకత్వము చేసను కృపామయడా నీలోనామయ్యుడా నీలో నివసింపజేసి నందురా ఇది గో నస్తుతుల సింహాసనం కృపామయడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకే నీలో నిలచీ ఆత్మ ఫలములు ఫలించుట కొరకే నా పైన నిండుగా ఆత్మ వర్షం కుమ్మారించు నా నిండుగా ఆత్మ వర్షం కుమ్మారించు కృపామయడా నీలోనా నా కృపామయడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నస్తుతుల సింహాసనం ఏ యోగ్యతలేని నాకు జీవకిరీటం మిచ్చుటకు ఏ యోగ్యతలేని నాకు జీవకిరీటం ఇచ్చుటకు నీ కృపణను విడగా కృపనను విడగా శ్వాశ్వత కృపగా మారేను కృపమయ్యుడా నీలో కృపమయ్యుడా నీలో నివసింపజేసినందునా ఇదిగో నస్తుతుల సింహాసనం హలలో యాక ప్రైజర్ ట్యాంక్ యూ హు సౌందర్యసి స్తి సింహాసనాసి బహు సౌందర్యసి స్తి సింహాసనాసి నాయ ప్రేమ పరిపూ పూర్ణమీ నృదయా నలు నను జీవింపజేసే నీ వాక్య మే నాకిల లో నోష మే బహు సౌందర్యోనులో స్తి సింహాసనాసి బహు హు సౌందర్యోనులో స్తి సింహాసనాడా నాయ ప్రేమ పరిపూర్ణమయ్యి నృదయా నలు వాయే నను జీవిం పజేసే నీ వాక్ మే నీల సంతోష మే బహు సౌందర్య శియోనులో స్తి సింహాసనాసిడ బహు సౌందర్య శియో స్థుతి సింహాసనాసిడ పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నారుదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నారుదయార్పణ బహు సౌందర్యాో నూలో స్తి సింహాసనాసి బహు సౌందర్యాస్లో స్తి సింహాసనాసి ీడలో క్షేమములేకా వేదన కలిగిన వేలయందు ఓటమి నీడలో ఓటమి నీడలో క్షేమములేకా వేదన కలిగిన వేలయందు నీవు చూపించి నా నీ వాత్సల్య మే నృదయా నవ నీవు చూపించి నీ వాత్సల్యే నృదయా నవ జ్ఞాపి బహు సౌందర్యాసి స్థుతి సింహాసనానుడా హు సౌందర్యోను లో స్ సింహసనసిడ ఒంటరి వ్రతుకుల కృంగిన మనసుక చల్లని నీచుపే ఔషధ మే వంటరి వ్రతు కలో ఒంటరి కృంగిన మనసుకు చల్లని నీచుపే ఔషధ మే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిం పెనువులాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిం పెనువుల్లాసమే బహు సౌందర్యాసి యోనులు స్తు సింహాసనాసీనుడా బహు హు సౌందర్యాసి స్థుతి సింహాసనాశీనుడా నాయని ప్రేమ పరిపూర్ణమై నా హృదయా నలు వాయే నను జీవింపజేసే నీ వాక్యమే నా కిలలో నంతోష మే సి స్ సింహిను బహు సౌందర్యా స్ సింహాసనా అని ఆ ప్రైజ్ లాడాక్కో వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఎరోప్లే వెళ్ళాలి అన్నమ్మాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి పరశుద్రకు తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతిగా మా దేవ మీకే వదనాలు వేసేయ్యా ప్రభు ఈ ఉదయం నుంచి ప్రవర్మాలు కాచి కాపాడి సురేష్త ఇంటి చేసినది మీకు వందనాలైనా మీ సన్నిలో సమయం గడిపే ఆసక్తి ఆశ మాకు అనుగ్రహించింది మీకు ఎంతో వందనాలు తండ్రి ప్రార్థన అంటే తండ్రి ఈ దినాలలో విసుగు విరక్తి కలిగిన కాలం తండి ప్రతిదీ ప్రభు ఈ లోకాతీతమైన జీవితం అనేకమైన ఈ యొక్క తర్మలి లోకతీతమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి పరిగెత్తుడే కానీ ప్రభావ మీ సన్నిధిలో సమయం గడపాల మీ వాక్యంలో సమయం గడపాల ప్రార్థనలో సమయం గడపాలన్న ఆశ మీరు మాకు అనుగ్రహించినారు ఈ లోకస్తుల నుంచి వేరు పరిస్థితుంది మీకు ఎంతో వదనాలు కాబట్టి నేను వారి గురించి ప్రార్థిస్తున్నాం వారందరినీ ప్రభావ ఇటువంటి ఆనందంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని స్థుతించడం ప్రభావ మీ సన్నిధిలో మీతో తన్మలి ఆ యొక్క సహవాసం కలిగి అనేకమైన విషయాన్ని నేర్చుకోవడం మరియా ఎన్నుకుంది నాయన తనకు మీ కాళ్ళ వద్ద కూర్చి కూర్చొని మారుతం మటుకు ఈ లోకాదీతంగా ఉంది ప్రభు కానీ ప్రభు మీరు అనేక పర్యాలు మీరు మాకు తండ్రి నాయన మేము ఈ లోకంలో పనులు చేస్తున్నా మీ యొక్క మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగానే మేము ఉండాలన్నానైనా లేకపోతే అవన్నీ వృధా సమస్త పెంట కుప్ప అన్నాడు కాబట్టి మేము ఆ వాటిని పంపించుకునేలాగానే సహాయపడండి తండ్రి మీ యొక్క సేవా జీవితాన్ని మేము ముగ్గుపోవాలా ప్రభా అనేకులకి ఈ విషయాలను మేము చూపించాలా అనేకులను విచింత నడిపించాలా మీ కొరకు అగ్ని వల్లే మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మాలో మీ యొక్క అగ్నిని పెట్టమని ప్రార్థిస్తున్నాం అగ్ని మీరు కాబట్టినైనా ఆ యొక్క అగ్ని మాలో మండుతుండలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం మమ్మల్ందరితో మీరు మాట్లాడండి ప్రభ ఏ రీతిగా మేము మీ కొరకు ఏ రీతిగా ప్రభా ధైర్యంగా ప్రభు మీ యొక్క తన్మని సువార్థని ఇతరులకు ప్రకటించాలా ఆ సేవా జీవితంలో మనం నడిపించి మీ మహిమార్గం నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ అగ్ని మండించడం అన్న అంశం గురించి మనము కొంతసేపు సమయాన్ని గడుపుతున్నాం దేవుని వాక్యంలో ముఖ్యంగా పౌలు ఆ తన పరిచర్య విషయమై ఆ అనేక పరియాలు అతను వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం దాని తర్వాత అపోస్ట్ల కార్యం ఎనిమిదో అధ్యాయంలో మనం ఒక విషయాన్ని ధ్యానిస్తూ ఉంటాం ఇరవై అధ్యాయంలో అతను ఇటలీ ప్రాంతానికి తీసుకొని ఒక ఖైదీ రూపకంగా అనేక మంది ఖైదీలు అతనితో పాటు దగ్గర దగ్గర రెండు మంది అనుకుంటా ఆ అధ్యాయం జ్యోతి మనకు అర్థమవుతుంది అయితే వీరందరితో పాటు వారి ఆ అధిపతి ఉన్నాడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్తా ఉన్నాడు ఆ ఓడలో ఓడలు ప్రయాణం దానికి సంబంధించిన విషయాలు నేను కొంత మీతోని పంచుకోవాలని ఆ యొక్క వాక్యంలోని సత్యాన్ని వాటిని మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను అయితే రెండో కొరింతలు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చూసినాకనే మనము ఈ అపోస్ల కార్యము ఇరవై ఎనిమిదవ మనం వస్తాం రెండో కొరింతలు రాసిన పత్రిక ముఖ్యంగా ఇది గతంలో మనం అనేక పర్యాలు ధ్యానించిన అధ్యాయం ఎందుకంటే పదవ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉంటాం మన సేవా జీవితం దేనికి సంబంధించింది అనేది పదవ అధ్యాయంలో చెప్పబడింది ముఖ్యంగా మనందరము ఏ రీతి ఉండాలా మన సేవ ఏ రీతి ఉండాలా మన ప్రవర్తన ఏ రీతి ఉండాలా అన్న విషయాలన్నీ మనం పౌలు నుంచి నేర్చుకుంటాం ఎందుకంటే పౌలు వాటన్నిటిని అనుభవపూర్వకంగా రుచి చూసేవాడు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నది తన సాక్ష్యాన్ని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అని కాబట్టి పదవ అధ్యాయము మొదటి వర్షంలో ఏమంటున్నాడంటే మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోవగలవాడునైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినైనట్టు పౌలు అను నేనే యేసు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొని అయితే మన ప్రభు ఎటువంటి వాడనేది కూడా పౌలు ఇక్కడ చెప్తున్నాడు పౌలు మన ప్రభుతో కలిసి పరిచర్య చేసినట్లు కలిసి తిరిగినట్లు మనం ఎక్కడ చూడం బైబుల్లో పన్నెండు మంది శిష్యులు దాని తర్వాత నూట ప్రభుని ప్రభుత్వ పాటు కలిసి మొత్తం ఆ రోజులలో మన ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోణం అయ్యేటప్పటికీ ఐదు వందల అందులో ముఖ్యంగా నూట మంది ప్రభుత్వం ఎక్కువ సన్నిహితంగా ఉండి పరిచర్య చేసిన వాళ్ళు అయితే వాళ్ళందరూ మన ప్రభు యొక్క గుణగణలని పరిశీలించినరో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో తెలియదు కానీ పౌలు మటుకు వాటిని గ్రహించగలిగింది ఏసుక్రీస్తులందు ఏముందనడు ఆయనలో సాత్వికం ఉంది దాని మృదుత్వం అంటే రఫ్ అండ్ టఫ్ మనిషి మన ప్రభు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుండడు మొరటోలు అంటారు కొంతమంది అంటే కఠినంగా ఉంటారు రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడే వాళ్ళు అటువంటిది లేదు మన ప్రభులు అటువంటి గుణగణం లేదు సాత్వికము బహు తగ్గింపు వినయము భయభక్తులు కలిగిన వాడు మన ప్రభులో అటువంటి గుణగణం ఉంది ఒక గొప్ప దేవుడు అట్లా ప్రవర్తించగలుగుతుందంటే పౌలు అంటున్నాడు నేను కూడా అవి పాటించగలనుకుంటున్నాడు మన ప్రభులో ఏ గుణాలు పౌలులో ఆ గుణగణాలు చెప్తున్నాడు కాబట్టి మీరు కూడా అట్లా ఉండాలని చెప్తున్నాడు ఆ గుణగణాలు ఎప్పుడు వస్తాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే జాగ్రత్తగా మనము ఆయన యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవాలా నేను ఈ పదం వాడుతున్న పర్సనాలిటీ అని కానీ ఆయన యొక్క గుణగణాలన్నీ మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల ఆయన ఆయన నైజము ఆయన తత్వము ఆయన మాట తీరు ఆయన నడవడి ఆయన ప్రవర్తన అవన్నీ మనం బహు జాగ్రత్తగా పరిశీలించాల అది నేను గమనిస్తూ ఉంటాను అదే రీతిగా తను శిష్యులతో మాట్లాడటప్పుడు శిష్యుల ప్రవర్తన కూడా నేను గమనిస్తూ ఉంటాను వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంది అని కాబట్టి ఆ సబ్జెక్ట్ ఒక పెద్ద సబ్జెక్ట్ అది దాని గురించి మనం ధ్యానిస్తలేం కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పౌలు ఏ రీతికైతే ప్రభు కొరకు మనం అట్లా జీవించగలమా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం తర్వాత మన సేవా పరిచర్ ఆయన కొరకు మండుచున్న వాడి వలె ఉండాలని నేను అనేక పర్యాలు చూపిస్తూనే ఉంటాను బలిపీఠానికి సంబంధించిన బోధ బలిపీఠం మీద బలి పశువు సంపూర్ణంగా అది మరణించి ఆయనకి సమర్పించబడాలా బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క బలి పశువు సంపూర్ణంగా కాల్చబడాలా బూడిదగా తయారు కావాలా మన జీవితం అంటే శరీరానికి సంబంధించిన విషయాలు ఎట్లా ఉండాలా నీ జీవితంలో శరీర శరీర కోరికలు శరీర వాంచలన్నీ బొక్క బలి బలి అర్పించబడలా అంటే కాల్చివేయబడలా అంటే నీలో అగ్ని మండల అంటే అది బహు ప్రాముఖ్యమైంది అదే రీతిగా దూప వేదికకు సంబంధించిన ఉపమానం నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తాను గతంలో కూడా దివారాత్రంలో దాని మీద మండు మంట మండుతనే ఉండాలి దీపము ఆరిపోకూడదు అది దివారాత్రంలో ఒక యాజకుడు అందులో నూనె పోస్తూ ఉంటాడు అది నూనె అయిపోయే కొద్ది పోయి తేలిపోస్తూ ఉంటాడు అప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మండుతనే ఉంటుంది అన్నట్టు డ్యూటీ అన్నట్టు మనం చూస్తాం దగ్గర డ్యూటీ కూడా ఆ కృతని పనికొచ్చినప్పుడు యాచకులు ఉంటారు చాలా మంది ఉంటారు ఔషధ స్థలాల్లో కూర్చొని వారి పనులు చేస్తూ ఉంటారు ఒకరి పని ఇది ఒకరి పని అది అన్నట్టు అట్లా వంతుల్లో చెప్పుకున్న పనులు ఉంటాయి వాళ్ళకి ఆ నూనె పోసే వాళ్ళొకరు అదే రీతిగా ఇంకా సమకపురు అంటే సమకూర్చే వాళ్ళొకరు వాటిని పంచిపెట్టే వాళ్ళొకరు అట్లా అన్ని కలిపి ఒక్కొక్క పనులు అప్పగించబడ్డాయి అక్కడ చాలా పెద్ద పని అది అయితే నీలో ఈ యొక్క అగ్ని మండుతా ఉండాలా అన్న విషయం గురించి నేను ధ్యానిస్తాను అనుకోసేపు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇరవై రెండో వర్షంలో అండి పదవ అధ్యయన రెండవ వర్షంలో శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకుంటున్నాను కారా అట్టి వారిడల్లా నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలుచుకొచ్చున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండినట్లు చేయడని నేను మిమ్మను బతుమలు సరే కొంతమంది ఆ యొక్క కొరతీ సంఘంలో ఈయన మీద నిరల్ మోప్యరు నేను బయటికి ఇవ్వడానికి ఎంతో పరుషుధంగా మా వాక్యం చెప్తాడు అంత బాగుంటుంది అన్న విషయాన్ని ఎవరో నిరల్ మోషన్ మీద కాబట్టి అని దాన్ని క్లియర్ చేసుకుంటున్నాడు మేము శరీరదారులపై నడుచుకుని ప్రకారము యుద్ధము చేయము కాబట్టి ఇది చివరికి ఎక్కడికి దారితీస్తుంది నీ పరిచర్య అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంది నీ గుణగణాలు నువ్వు సాత్వికము మృదుత్వము నీలో అవసరము నీ మాట తిరిలో మార్పు ఓర్పు సహనాలు కనిపించాలా అదే రీతిగా శరీరము దారులమై నడుచుకున్నాను అంటే మనం శరీరంలో ఉన్నాం అందరం కరెక్ట్ కానీ శరీర ప్రకారము యుద్ధము చెయ్యము అంటే మనము శరీర రీతిగా యుద్ధము చెయ్యము శరీర అంటే ఆ యుద్ధం ఎటువంటి ఉంటుందో మీకు తెలుసు ఈర్ష కుల్లు కుట్ర ద్వేషము పగ ఇటువంటి ఎన్ని శరీర శరీరక శరీర ప్రకారంగా యుద్ధములు చేతులతో కొట్టాడము చంపడము హత్య చేయడం ఇవన్నీ శరీరక ప్రకారంగా యుద్ధం కానీ మనది శరీర ప్రకారమైన యుద్ధము కాదు అని కూడా చెప్తుండే అక్కడ నాలుగవ వచనంలో మా యుద్ధ ఉపకరణములు ఇవన్నీ అఫరాసిన పత్రికలో ఆరు వాద్యాలు బహుతేటగా చూపిస్తాడు పౌలు కానీ ఇక్కడ మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు కాబట్టి ఈ విషయం మనం బహు జాగ్రత్తగా నువ్వు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఉపక యుద్ధోపకరణములను ధరించుకుంటలేవు అంటే జేబులో కత్తి పెట్టుకోవడము జేబులో ఒక గన్ను పెట్టుకోవడము ఇవి కావు మన జీవితాలు అదే రీతిగా నీ హృదయంలో కపటము ద్వేషము కుళ్ళు కుట్ర ఈర్ష అసూయ కోపము రౌద్రము ఇవన్నీ శరీరమైన శారీరకమైన యుద్ధోపకరణములు అవి అని కూడా చెప్తున్నాడు అవి కానీ మన దగ్గర ఎటువంటి ఉద్యమం చెప్తుండ అక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోగించాలనంత బలమే బలము కలవై ఉన్నవి కాబట్టి ఈ ఎటువంటి శరీర ఈ ఎటువంటి యుద్ధోపకరణములు ఎటువంటి దుర్గములనైనా ఎటువంటి అడ్డంకులనైనా పడద్రోయగలదు అది ఏంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యుద్ధోపకరణముల గురించి మనము ఏదో ఒక రోజు బహుదీర్ఘంగా ధ్యనిస్తాము కానీ పరగమాన్ వాటి కొరకు సిద్ధపడాలా ఈరోజు మటుకు ఈ విషయాల గురించి నేను కొంచెము ఈ యుద్ధోపకరణ గురించి కాకుండా నువ్వు ఏ రూపకంగా ఆయన కొరకు మండుతా ఉండాలా అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను తెలుసు మనము ప్రతిరోజు ఉదయం లేస్తే ఎంతసేపు ప్రార్థనలో కూర్చుంటాం కనీసం ఐదు గంటలకు లేస్తావేమో ఐదున్నరకి లేస్తావేమో అది నీ ఇష్టం పావు గంటలు పావు పావు పావుత ఆరుట్లు వేస్తేవేమో ఆరు గంటలు వేస్తేవేమో ఆరున్నరట్లు వేస్తేవేమో ఏ టైంకి లేస్తేనేమో ఆ లేచినప్పటి నుంచి మొదలుకొని ఎంతసేపు ప్రార్థనలో కూర్చోగలవు ప్లానింగ్ ఇదంతా ప్లానింగ్కి సంబంధించి ఎవరికైనా ఇరవై గంటలే కాబట్టి నువ్వు ఉద్యోగం చేసినా ఇరవై గంటలే ఇంటీర్ ఉన్న ఇరవై గంటలే ఎవరికైనా ఒకటే టైం ఒకటే ఏంటంటే ఆయనకు అన్ని తెలుసు మన పనితలు అన్ని అవసరమే కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇంతగా సమయాన్ని ప్రార్థనలో గడపగలవు నేను అనేక పర్యాలు చెప్తా ఉంటాను ఎవడైతే ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపించాడో వాడు ప్రభు కొరకు మండలేడు ప్రభు కొరకు మండేవాడు ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు వాడి ఫస్ట్ థింగ్ వాడి నిద్రంచి లేనే ప్రార్థనలోకి వెళ్ళిపోతాడు ఒక హాఫ్ అవర్ చేసుకుంటాడో ఫార్టీ ఫైవ్ చేసుకుంటాడు నేను ఒక స్థలంలో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు ఒక పెద్దవాడే రిటైర్ అయింది మా దగ్గర అయితే అతను ఒకసారి మాటల మాటలలో బ్రాహ్మణ్ పూజారి ఆయన పనిచేస్తుండే ఆ తప్ప ఇప్పుడు మనం కూడా ఎట్లా సేవ చేసుకుంటే పనిచేస్తామో పూజారులు కూడా అట్లా సేవలు చేసుకుంటే పనిచేస్తారు ఇప్పుడు ఈ కాలం అన్నట్టు ఆయన చెప్తున్నాడు నేను పొద్దున్న లేసి కనీసం ఒక గంట సేపన్నా ఆ మంత్రాలు జపించకపోతే ఆ రోజంతా నాకు ఎట్లన్నా ఉంటుంది అన్నారు అట్లా క్రైస్తవులు నేను నేను మటుకు ఒక ఫార్టీ ఫైవ్ కంటే ఎక్కువ చేయలేను మార్నింగ్ క్వార్టర్ టు సిక్స్కి వెళ్ళేస్తాను సిక్స్ థర్టీ వరకు నేను చేసుకొని ఇంకా అప్పుడు స్నానం చేసుకొని సిద్ధపడతాను ఇంకా బయటకు పోవడానికి మళ్ళీ నేను బస్లో క్వార్టర్ టు నైన్ కి స్టార్ట్ చేస్తే నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ వరకు కొంచెం సేపు ప్రార్థనలేనే ఉంటాను బస్లో కూర్చొని మళ్ళీ వీలైతే పన్నెండు గంటల టైంలో మళ్ళీ సాయంత్రం త్రీ క్లాక్ లేకపోతే ఖచ్చితంగా ఈవినింగ్ మళ్ళా ఇంటికి వస్తేప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్గా భాషలలో దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను శుద్ధిస్తూనే ఉంటాను ఇది ఒక సిస్టమ్ లాగా ఏర్పరచుకునే నేను ఒక టైం టేబుల్ లాగా అలారం మూతుంది పావు గంట ముందే మోగుతుంది అన్ని సిద్ధపరచుకుంటాను కళ్ళు మూసుకుంటాను ఇంకా స్టార్ట్ ప్రేలా జారుకుంటాను ఇది ఒక మనం ఏమంటాం ఏమన్నా అనొచ్చు కానీ ఒక ఆచారం లాగా కూడా చేసుకోవచ్చు అంటే ఆచారం అంటే నా దృష్టిలో అది ఒక టైం టేబుల్ లాగా అదొక హ్యాబిట్ అది ఇంకా ముఖ్యమైనది హ్యాబిట్ ప్రార్థన అనేది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలా మనం నేను అట్లా చేసుకునే నా లైఫ్ అంతా లేదా గొప్ప ప్రేయర్ఫుల్ ఫెలర్ అని చెప్పుకోవడానికి కాదు కానీ నేను చెప్తున్నాను అట్లా చేయకపోతే మనం ఖచ్చితంగా మంట లేము మనలో ఆయన మంట ఉండదు కాబట్టి మన యుద్ధ ఉపకరణములు ఆత్మీయమైనవి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ ఆ అటువంటి యుద్ధోపకరణములు ధరించుకుంటే నువ్వు ఆయన కొరకు ఎట్లా జీవించగలవు అనేది ఈ వాక్యం హెచ్చరిస్తూ కాబట్టి పౌలు అటువంటి అనుభవంలో ఉన్నవాడు ఆయన ఆ యొక్క బందీగా తీసుకొని పోబోతున్నాడు అపోస్ల కార్యము ఇరవై ఏడవ అధ్యాయంలో అయితే అక్కడ ఆయన తన గురించి తన విషయాలు అక్కడ జ్ఞాపకం తీస్తున్నాడు అపోస్ల కార్యం రాసింది లూకా సువార్తికుడు ఆయన గ్రీసు దేశస్తుడు గ్రీసు దేశంలో ఒక డాక్టర్ అయిన ఒక డాక్టర్ ఆయన సేవ ఆయన జాబు వదిలేసుకొని ఆ తిరిగి అపోస్ల కార్యలు రాసిండు లూకా సువార్త రాసిండు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక అన్యుడు ఒక సువార్త రాయడం అంటే ఆశ్చర్యం కదా మత్త మార్కు యోహాను వీళ్ళంతా యూదులు ఇస్రాయల్ దేశస్థులు కానీ లూకా ఒకడే గ్రీసు దేశస్తుడు అంటే దేవుడు అటువంటి ఆధిక్యత ఆయనకి ఇచ్చిండు అంటే ఆయన తీర్మానించుకున్నాడు త్యాగం చేసుకున్నాడు కాబట్టి జాబ్ తన ఫీల్డ్ ఆ రోజులలో గ్రీస్ దేశంలో రెండు వేల డాక్టర్లు అంటే బహు విలువగల వాళ్ళు అన్నట్టు ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మందులు అనుకుంది వాళ్ళే గ్రీస్ దేశస్తులు కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ రోజులలో వాళ్ళంత ఆధిక్యతని అంతా తృణీకరించుకొని సంపూర్ణంగా త్యాగం చేసుకొని వీళ్ళ వెంబడి తిరిగిండి ఆయన లూక అప్పోస్ల ఆయన రాసిండు తిరిగి వాళ్ళెంబడి తిరుగుకుంటూ తిడుకుంటూ అంత చరిత్ర రూపకంగా రాసిండు ఒక డాక్టరు చరిత్ర హిస్టరీకి ప్రాధాన్యత ఇచ్చిండు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు మనం కూడా ఇట్లా కదా మనం కూడా నేర్చుకోవాలి రాయడానికి సమయం అంతా వృధా తీసుకుంటున్నాం మనం లైఫ్ లో కనీసం ఒక బుక్ అన్న రాయాలే మనం నీ అనుభవాలని అంటే నువ్వు ఆత్మీయంగా అంతా అది అది సాధ్యం నీ అనుభవాలని ఆత్మీయ స్థితిలో నీ జీవితము నీ సేవా పరిచర్య ఇవన్నీ అనుభవపూర్వకంగా నువ్వు ఒక బుక్ రాసుకోవాలి నీ లైఫ్ లో సరే నేను ప్రకృతి సహజంగా చాలా పుస్తకాలు రాసిన పద్దెనిమిది పుస్తకాలు రాసిన నాతో పాటు ఉన్న వాళ్ళు ఒకటి కూడా రాయలేకపోయినారు నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు ఇన్ని నాకు వచ్చే పాఠాలు చెప్పిన వాళ్ళు కూడా కనీసం రెండు మూడు పుస్తకాలు రాయలేకపోయినారు కానీ నేను పద్దెనిమిది పుస్తకాలు రాసిన త్వరలో ఇరవై పుస్తకం కూడా రాబోతుంది అనేసి నేనేం అతీక్ష చేస్తాను నేను ఎందుకంటే ఆయన కొరకు నువ్వు మండితే ఇటువంటి అన్ని చిల్లరన్నట్టు నువ్వు ఇంకెన్నెన్న సాధించగలవు ఊహించలేనివి నీకు రాని సబ్జెక్ట్ అంటూ ఉంటుంది నువ్వు ఏ సబ్జెక్ట్లనైనా నువ్వు ఆది తీరిన వాడువు అది అది సమస్తం సాధ్యం ఎందుకంటే నన్ను బలపరచవాడు కాబట్టి ఆయనలోనే నేను ఏమన్నా చేయగలను ఏదన్నా సాధించగలను ఏ సుకరిస్తున్నామన్నా నేను ఏదన్నా సాధించగలను ఏదన్నా చేయగలను స్టార్టింగ్ లో కష్టం ఉంటుంది దాని తర్వాత సునాయాసంగా ఉంటుంది కానీ ఆయన తెలిసి మనం దీని స్వార్థం కొరకు మన అతిశయం కొరకు డాంబికంగా జీవించడం కొరకు కానే కాదు ధన వ్యామోహంతో శరీర కోరికలను తీర్చుకునే వాళ్ళం కానే కాదు వాటన్నిటిని మనం హసయించుకుంటాం ధర్నీకరించుకొని సంపూర్ణంగా మన ధనాన్ని త్యాగం చేస్తాం సేవ నిమిత్తమై అభిమానం సమర్పించుకుంటూ ఉంటాం సంపూర్ణంగా త్యాగం చేయబడ్డ జీవితం ఆ రీతి ఉంటే ధన వ్యామోహం ఉన్న వాడు ఎప్పుడు త్యాగం చేయలేడు అన్నట్టు వాళ్ళు తెలుసు వాళ్ళు తెలియదు వాడి ఆత్మకు తెలుసు కానీ వాడి శరీరానికి తెలియదు ఒకనొక దినం నువ్వు ఎన్ని కోర్టులున్నా అవి ఇక్కడ బోదిలేసుకోవాల్సిందే దాని తర్వాత నీ పిల్లలు కొట్టుకుంటారు కోర్టుల తీసుకుంటా అది నువ్వు నీకు నువ్వు వాటిని విడదీసి వాళ్ళకి అమర్పి వాళ్ళకందరికీ వాటిని కుదిర్చి సమర్పించిపోవాలని నీకు కూడా వెళ్ళదు నువ్వు ఎప్పుడు చనిపోతావో నువ్వు ప్లాన్ గా చనిపోకపోతే నీ పిల్లలు కొట్టుకుంటారు వాల్ వాళ్ళు బ్రతికినంత కాలం ప్రేమలు వాళ్ళలో ఉండవు ఈ ఆస్తులు తను వచ్చే సమస్యలు ఆ జ్ఞానం మనకి భగవాన్ని గ్రహిస్తాడు కాబట్టి మనం ముందే వాటి నుండి ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఈ పౌలు తన అనుభవాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటాం కొంతసేపు మేము వాటి మీద సమయాన్ని గడుపుతాను ఒక నిమిషాలు అవకాశం ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ప్రూపిస్తాను వీళ్ళు ఆ ఓడలో కూర్చొని వెళ్తా ఉన్నారు అయితే నాలుగవ ప్రశ్నకి వాళ్ళ అక్కడి నుండి అంటే రకరకాల ప్రాంతాలు వెళ్ళినట్లు అక్కడ చూపిస్తున్నాడు సీదోన్కి వచ్చిండ్రు దాని తర్వాత అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యుద్దకు వెళ్ళి పరామర్శింప పొందుటకు అతనికి సెలవించాడు యూలి అనేవాడు వీళ్ళకి శతాధిపతి అన్నాడు అండి అయితే వాళ్ళక్కడి నుంచి భయలుదేరి తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కూప్రా చాటున ఓడ నడిపించింది అంటే ఎన్ని ప్రాంతాలకి వీళ్ళు వెళ్ళిన విషయం అక్కడ చూపిస్తున్నాడు కూప్రా తర్వాత వాళ్ళు కిలికియాకు వచ్చినారు దాని తర్వాత పంపోలియాకు ఎదురు ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరాకు చేరిత ఎన్ని ప్రాంతాలు రాసిపెట్టిండు దాని తర్వాత ఏం జరిగింది అనేది మనము పదో వచనంలో పౌలుకి ఒకటి ఆత్మీయమైన విషయం బయలుపరచబడింది ఎందుకంటే ఏంటంటే తుఫాన్ రాబోతుంది అందరూ మరణించబోతున్నారు ముందు జాగ్రత్త అని హెచ్చరించి పదో వర్షంలో అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణంలకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించాను కానీ వాళ్ళు వినలేదన్న విషయం అక్కడ తర్వాత మనం చూస్తా ఉన్నాము తర్వాత ఏం జరిగిందనేది పదమూడవ వర్షం నుంచి మనం చూస్తాం మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడిన దాన్ని తలంచి లంగరెత్తి క్రేతు ధరికి ఓడ నడిపించింది కొంచెం సేపైన తర్వాత ఊరకులోను అను పెను గాలి క్రేతు మీద నుండి అయితే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా ఓడ మంచిగానే వెళ్తా ఉంది కొన్నిసార్లు సమస్య వచ్చింది దాని తర్వాత మరి సమాధానంగా ఉంది మరి కొంత దూరం వెళ్ళంగానే పెనుగాలి బయలు పెనగాలంటే మీకు తెలుసు కదా ఒక స్టావ్ ఇంగ్లీష్ లో దానిలో ఓడా చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతి మీ ఇది బహు డేంజర్ అన్నట్టు గాలి అంతగా పవర్ఫుల్ ఉంటుంది సముద్రం మీద వాళ్ళు కొట్టుకొని పోయినారు తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకునేటం బహు కష్టతర దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్లు మొదలైనవి తీసుకొని ఊడ చుట్టూ బిగించి కట్టిరి మరియు సూర్తి సను ఇసుక తిప్ప మీద పడుదనేమో అని భయపడి ఒక చేపలు దింపి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయి అయితే పద్దెనిమిది నుంచి మనం చేస్తాం మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి మూడవ దిన తమ చేతి దార సామాగ్రి పారవేసిరి మూడు దినాలు అయిపోయింది అప్పటికి కొన్ని దినములు సూర్యుడి నన్ను నక్షత్రం నన్ను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందు ప్రాణములతోనూ తప్పించుకుంటూ మనం ఆశ బొద్దిగా పోయను ఆయన ఆ రీతిగా చెప్తున్నాడు ఎందుకంటే ఆయన హెచ్చరికని వినలేదు నావికుడు తర్వాత వాళ్ళ అన్నం కొన్ని తినలేదు వాళ్ళకి అన్నం తినమని ధైర్యం చెప్పు చెప్పిండి ఇవన్నీ బాగానే విన్నాయి ఏం జరిగిందనేది మనము నలభై ఏడవ వర్షాలు చూస్తున్నాం ఇరవై ఏడవ వర్షాలు రాత్రి వచ్చినప్పుడు మేము ఆదిరియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి ఇరవై బారల లోతని తెలుసుకునేది ఇంకాను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరల బుడుదు వేసి చూచి పద్నాలుగు బార లోతని తెలుసుకునేది అప్పుడు రాత్రి తిప్పలు గల పడుదనేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరలు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేది అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచితాము అణివిలోను లంగర్ వేయబోయినట్లుగా సముద్రంలో పడవేయ దింపి వేసేది అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పారు వెంటనే సైనికులు పడవత్రాలు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి ఇప్పుడు జరిగింది చూడండి ఏం జరిగింది అయితే ఆ ఓడ నలభై ఒకటో వర్షంకి రెండవ ప్రవాహంలో కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట అందువలన అనివి కూరుకొని పోయి కదలక ఉండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోయాను ఖైదులలో ఎవరినూ ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలని సైనికులు ఆలోచన శనికులకు ఆలోచన పుట్టాను గాని శతాధిపతి పౌరులను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈ దగల వారు సముద్రంలో దుమికి దరికి పోలని కడమ కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోలనియో ఆజ్ఞేపించను ఇలాగ అందరూ తప్పించుకొని దరి చేరి ఇది వారి అనుభవం సముద్ర అనుభవం ఎంతగా శ్రమను అనుభవించిందో పెద్ద పద్నాలుగు రోజుల పది ఇరవై రోజుల దగ్గర దగ్గర పద్నాలుగు రోజుల పదిహేను రోజులు మనం చదివిన విందాక అంతగా వారు ఆయక యొక్క శ్రమ మనం చూస్తున్నాం చివరికి తప్పించుకున్నారు ఇరవై ఎనిమిదవ అధ్యాయమో మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెళితే అని తెలుసుకుంటే మాల్టా ఇంగ్లీష్ లో ఆ ద్వీపము మెళితే అని తెలుసుకుంటే నేను ఈరోజు ఏవి కూడా మీకు జేమ్స్ రావు నెంబర్స్ నుంచి చూపిస్తలేను మీకు ఎవరికన్నా ఆసక్తి ఉంటే చూసుకోండి మెళితే అంటే ఏంది ఆ పట్టణాలకు సంబంధించిన పేర్లు అన్ని అర్థాలు జీ జీతం స్టార్ట్ అవుతాయి రూట్ నెంబర్స్ అనాగరికులు వీళ్ళు ఈ ద్వీపవాసులు అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు ఏమనగా అప్పుడు వర్షము కురిచూ చలిగా ఉన్నందున నిప్పు రాజబెట్టి మమ్మను అందరికీ అందరినీ చేర్చుకొనిరి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం బహుదీర్ఘంగా చూడండి వర్షము గురించి చలిగా ఉన్నందున నిప్పు రాజబెట్టి మమ్మను అందరికీ మమ్మను అందరినీ చేర్చుకొనేరి అయితే మూడో వర్షం ఏం జరిగింది ఇది మనకు తెలిసేది ఇది ఒక చరిత్ర ఒక కథ మనం ధ్యానిస్తున్నాం కానీ ఇవన్నీ పగు ఎందుకు కల్పించిండు వీళ్ళకి ముఖ్యంగా పౌలు జీవితంలో పావులకు తెలుసు ప్రతి దశలో దేవుడు కాపాడుతాడని కానీ ఇంత భయంకరమైన శ్రమలు కూడా ఎందుకు పోవాల్సి వస్తుంది పౌలు అనేక పర్యాలు మనందరికీ డౌట్ ఉంటుంది సేవా జీవితంలో క్రైస్తవ జీవితంలో నాకు ఎందుకు ఇంతగా శ్రమ ప్రభు నాకు ఎందుకు ఇంత కష్టం అని కానీ నేను నిన్నటి తిన్నా ఆది కాండపు చివరి అధ్యాయంకి వచ్చేటప్పుడు అక్కడ యువసేపు తన అన్నదములు వారి సంభాషణ విన్నాక నాకు అది బహు దీర్ఘంగా అర్థమైంది యాగబు చనిపోతున్నాడు పిల్లలందరినీ పిలిచిండు పిలిచి వాళ్ళందరినీ ఆశ్రయించి ఆయన చనిపోతున్నాడు చనిపోయినాక యోసేపు బాగా ఏడుస్తా ఉన్నాడు మంది అన్నలందరూ దూరంగా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి తండ్రి చనిపోయిండు ఇప్పుడు యోసేపు మన మీద బద్లా తీసుకుంటాడేమో రివెంజ్ తీసుకుంటాడేమో అని తలంచి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటున్నారు క్షమాపణ కోరుకుంటుంటే ఎవసేపు అంటున్నాడు మీరు నాకు హానికి తలబెట్టినారు కానీ దేవుడు అది నాకు లాభదాయకంగా మార్చినాడు అప్పుడు నాకు అర్థం అనిపించింది అవును ఈ లోకంలో నీకు శ్రమలు రాకపోతే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఆత్మీయ స్థితికి కానీ లోకా ఈ లోకంలో ఉన్నత స్థితికి కానీ నువ్వు ఎదగలేవు విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎంతమంది నీకు హాని తలపెట్టినా దాని తర్వాత వచ్చే ఆ యొక్క నిను నేను బహు ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది అన్న విషయానికి జ్ఞాపకం చేసింది దేవుడు లోకంలో ఎంత హాని తలపెట్టి ప్రయత్నించినా దుష్టుడు వాడుకుంటాడని తెలుసు మనకి ఎందుకంటే శరీరీతిగా జీవించే వాడు వాడుకుంటాడు ఆత్మీయంగా జీవించే వాళ్ళ దగ్గరికి వాడు రాలేడు అన్నట్టు కాబట్టి శరీరము బహు భయంకరమైనది పాప పూరితమైనది వాడికి కంట్రోల్ ఉంది శరీరం మీద అందుకు ఈ శరీరాన్ని నువ్వు చిత్రవత చేసుకోవాలి ఎట్లా ఉపాసల ధరని కొద్దిసేపట్వన్నీ మీకు అయితే అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు మనం మీకు చూపిస్తున్నా ద్వీపవాసులు వీళ్ళకి అతిథ్యం ఇచ్చిండ్రు ఉపచారం నిప్పు రాజబెట్టిండ్రు దీపవాసులు చలిగాచుకోవడానికి ఇంకటి బహు చల్ల ఉంది అప్పుడు పోవులు మోపడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఈ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా ఎవరన్నా నిప్పు రాజు కానీ దాన్ని కొనసాగించడం నీ బాధ్యత ఆ దీపవాసులు నిప్పు రాజు కానీ మోపెడు పుల్లలు అంటే డ్రై మోపెడు పుల్లలు అంటే ఎండిన కట్టెముక్కలు అన్నట్టు అవన్నీ అవన్నీ మోసుకొచ్చిండి అన్నట్టు అయితే ఆ మంటకి ఏం జరిగింది వాళ్ళు నిప్పు రచ్చబెట్టినప్పుడు ఏం జరగలేదు కానీ ఎప్పుడైతే ఈయన ఆ మోపెడు పుల్లలు తీసుకొచ్చి ఆ నిప్పుల మీద వేసిండో ఒక సర్పము ఆ వేడికి బయటకొచ్చి అతని చేయి పట్టుకొని ఆ ద్వీపవాసులు ఆ జంతువు చేతిని బయలాడుటా చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకుని నన్ను బ్రతకనీయదని తమలో తాము అయితే మనకు తెలిసింది మనం ఏదట్లా చదివేసి వెళ్ళిపోతాం ఎందుకంటే దేవుడి బిడ్డ కాబట్టి దేవుడు కాపాడి అనేసి కానీ ఆ సర్పము ఎందుకు అక్కడికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిప్పు పెట్టినప్పుడు ఎందుకు రాలేదు పౌలు దాన్ని కట్టెలు వేసినప్పుడే అవి ఎప్పుడైతే ఆ కట్టెల కులల్ని ఏరి తీసుకొచ్చి నిప్పుల మీద వేసిండో అప్పుడు ఆ సర్పం బయటకు వచ్చింది అంతకుముందు రాలేదు విషయం అర్థం చేసుకోవాలా కట్టెలు సమకూర్చుకుండే బాధ్యత నీది నిపు బహుగా మండాల అంటే కట్టెలు తెచ్చుకోవడం నీ బాధ్యత నేను వాటికి సంబంధించిన బహుదీర్ఘంగా తర్వాత మీకు చూపిస్తాను క్లుప్తంగా చూపిస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది కాబట్టి మనము అనేక ప్రాంతాలలో వెళ్ళినప్పుడు సేవా పరిచర్యలో అనేక మంది సేవకులు వాక్యం చెప్తా ఉంటారు ఆ వాక్యం విన్నప్పుడు మంట మండుతా ఉంటుంది కానీ ఇంటికి వచ్చినాక ఆరిపోతుంది ఎందుకు అంటే నువ్వు ఎప్పుడు నీ నిప్పు మోపెడు పుల్లలని నువ్వు ఏరి ఆ మంట మీద వేసుకోలేకమంది ఉంది ఎన్నో చర్చెస్ గురించి మనం చెప్తుంటాం కదా గొప్ప గొప్ప చర్చెస్లలో ఒకప్పుడు నిప్పు రాజిపెట్టిండ్రు కానీ మోపెడు పుల్లలు వేయడం మానేసిండ్రు అందుకు ఒక పది సంవత్సరాలకి ఒక ఇరవై సంవత్సరాలకి ఒక ముప్పై సంవత్సరాలకి ఆ చర్చిలో మంట మొత్తమే ఆరిపోయి పోడిద మిగిలింది ఈరోజు కొట్టుకోవడము చంపుకోవడము రక్తాలు పోలీస్ కేసులు లా కోర్ట్ కేసులు అరెస్టులు జైల్లో ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తుంటే సేవకులు జైల్లో ఉండడం సత్యం కోసము చిత్రవద అనుభవించడం వేరే కానీ నీ చేతిలారా నువ్వు ఇవన్నీ తెచ్చిపెట్టుకుని నువ్వు జైలు వాళ్ళు కావడం నేను చెంచల్ కూడా జైలుకి ఒకప్పుడు పోయేటోడి వాళ్ళకు ఒక నేను లెక్చర్ ఇచ్చేటోడి అంటే వాక్యం చెప్పడం పర్మిషన్ ఇవర్ కానీ జైలు నుంచి విడుదల పొందే వాళ్ళకి ఖైదీలకి వాళ్ళ టర్మ్ అయిపోయాక వాళ్ళందరికి వెళ్ళిపోతడు ఒక ఆ రోజు సాయంత్రం ఒక గంట వాళ్ళకి మంచి మాటలు చెప్పాల మళ్ళా తిరిగి రాకండి మంచిగా జీవించండి అని నేను బైబిల్ వాక్యాలని బైబిల్ పదాలు వాడకుండా వాడుక భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పేసి ఒక గంట సేపు వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేవాడిని నేను మీరు ఆశ్చర్యపోతారు అక్కడ క్రైస్తవులు ఉంటారు ముస్లింలు ఉంటారు హిందువులు ఉంటారు బహుగా చదువుకున్న వాళ్ళు ఉంటారు హైలీ క్వాలిఫైడ్ ఫెలోస్ ఉంటారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నేను అక్కడ హైటెక్ సెట్లో పనిచేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాడు సరే అవన్నీ తెలుసు కానీ అవన్నీ నేను చెప్పనవసేది మీకు మీకు తెలిసి తేవాల్సింది ఈ అనుభవాలు మీకు కూడా ఉండాలా ఈ అనుభవాలు మీకుంటేనే ఈ లోకం ఎట్లా ఉందో మీరు తెలుసుకోగలరు సేవా పరిచయం అంటే కొత్తగా ఇంటి దగ్గర కూర్చొని మనం వర్షిప్ చేసుకొని పోయేటిది కాదు మీకు ఫ్రీ టైం రోజు హాలిడే టైం రోజు ఒక్కసారి హాస్పిటల్స్కి పోండి గవర్నమెంట్ హాస్పిటల్స్కి పోయి అక్కడ ఆ పేషెంట్స్ కి ప్రేయర్ చేయండి అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఎందుకు ఇంతకాలం నువ్వు మండలేకపోయినావు నీలో ఆ అగ్ని మండల అంటే నువ్వు ఈ కటెపులలు ఏర్కొని తీసుకొచ్చి నిప్పుల మీద వేయడం నేర్చుకోవాలా దీపస్తంభానికి సంబంధించిన ఉపమానం అదే కదా ధూప వేదికకు సంబంధించిన ఉపమానం కూడా అదే కదా పలికీటంకు సంబంధించిన ఉపమానం కూడా అదే కదా సముఖ పొరటాలకు సంబంధించిన ఉపమానం కూడా అదే కదా నువ్వు ఒక బాధ్యత తీసుకోకపోతే నీ జీవితంలో ఈ నిప్పు మండుతానే ఉండాలా అది ఉండకపోతే లేకపోతే నీ బాధ్యత తీసుకోకపోతే నీ మోపెడు పుల్లలు ఎన్ని ఎక్కడున్నాయి ఈరోజు అది నువ్వు జమ చేసుకోవాలి నాకొకటి ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే వర్షం ఆరిపోయాక తీసుకొచ్చుకోవచ్చు కదా చాలా మంది అట్లైనా ఆలోచిస్తారు నా లాగానే నిప్పు తర్వాత పెట్టుకోవచ్చు కదా ఇప్పుడైతే వర్షం ఆగిపోని చిన్నప్పుడు గ్యాప్ దీనికి స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ముషిరాబాద్ ఏరియాలో ఈ కంపెనీస్ ఉండేది చిన్న చిన్న కంపెనీస్ రోడ్ల మీద చెక్కలు తయారు చేసే కంపెనీ పెద్ద పెద్ద అవన్నీ చెట్లని బ్రాన్లను పట్టుకొచ్చి అక్కడ వాళ్ళు దాన్ని కరెక్ట్ గా కట్ చేసి పలకల్లాగా చేసి అమ్ముతుంటారు అన్నట్టు అయితే ఆ కట్ చేసినప్పుడు అంతా వచ్చే పొట్టు ఉంటుంది చెక్క పొట్టు ఆ పొట్టు నేను సంచలలు సైకిల్ మీద తీసుకొచ్చి పొట్టు తయారు చేస్తుంది మా ఇంట్లో మా మమ్మీ నాకు చెప్పాడు కదా పొట్టు మంచి చేస్తాననే అది చాలా కష్టం ఆ తయారు చేయడం ఇది ఆ ఉంటే దాని మధ్యలో రోకలి పెట్టి దాని చుట్టూ ఈ పొట్టేయాలి ఆ పొట్టేసి ఇంకొక రాడ్ తీసుకొని కొట్టాలి దాన్ని గట్టిగా ఆ పొట్టుని అది బాగా అది అదిమేటట్లు కొడితే కానీ గట్టి కాదన్నట్టు చెక్క పొట్ట కట్టినాక కింద ఒక చిన్న ఇట్లా చేత్తోని రంధ్రం లాగా అవుతుంది అందులో కట్టబెట్టి మంటితే అప్పుడు పొయ్యి మండుతుంది అప్పుడు బ్రేక్ఫాస్ట్ మగ పొద్దున్న పుట్ట అయితే ఏదన్నా ఒక రోజు వర్షం పడితే భయం మర్చిపోయి ఆ పొట్టు సంచి బయటనే పడితే తడిచిపోతే ఇక మాకు చాలా కష్టం స్కూల్ పోలంటే ఎందుకంటే పోయలేదు ఇంకా అయ్యా అది కెరోసిన్ అంటే చాలా ఖరీద రోజుల కెరోసిన్ స్టవ్స్ చాలా జాగ్రత్తగా ఉండేటోళ్ళం కెరోసిన్ దాని మీద ఒక టీ తప్ప ఏం చేయడానికి వీల్లేదు దాని మీద టీ చేసి కాఫీ చేసేది మా కాఫీ చేసి పెడితే మేము అక్కడ ప్రెసిడెంట్ హోటల్ ఉండేది ఇప్పుడు లేదు అది తీసేసారు ఇప్పుడు ఓన్లీ బావార్జి అస్టోరియా హోటల్స్ ఉన్నాయి కానీ ఫేమస్ హోటల్ ప్రెసిడెంట్ హోటల్ ఆ హోటల్లో పోయి ఒక పౌండ్ బ్రెడ్ అనేటవాళ్ళం ఇప్పుడు పౌండ్ బ్రెడ్ అనే పదం వాడతలేరు వారు ఒక పౌండ్ బ్రెడ్ అంటే ఇంత పెద్ద బ్రెడ్ పీసెచ్చేటోడు కట్ చేసి అన్ని అప్పుడే కట్ చేస్తాడు అని తీసుకొస్తే అందరం రెండు రెండు బ్రెడ్ ముక్కలు తినేసి కాఫీ దాగేసి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్స్ కి ఆ రోజులలో అది బహు కష్టకరమైన పని నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకంకి వస్తుంది వాటన్నిటినీ ఒక నేనే నింపుకోవాలా నింపుకొని ఆడ షాప్ లో ముషిరాబాద్ షాప్ లో తరాజులు పెట్టి బాగా వెయిట్ చూసుకొని ఫైవ్ కేజెస్ అట్లా ఫిఫ్టీన్ కేజెస్ అట్లా తీసుకొచ్చేటటువంటి నెలకి సైకిల్ కి ఆ సైకిల్ సరిగా పని చేయకపోతే దాన్ని నేనే రిపేర్ చేసుకొని ఆ కష్టం భయంకరమైన జీవితం ఆయన ముందు జ్ఞాపకంకి వస్తుంది నాకు తెలుసు కానీ ఈ తడిత ఈ తడిసిపోయినప్పుడు అంటే వర్షం పడితేనే వర్షం పడకపోతేనే మనం మండికో మండించుకోవాలన్నా లేక కట్టలం పెట్టుకోవాలన్నా నిపురజ పెట్టుకోవాలన్నా వీళ్ళు వర్షం పడుతుంటే చేసారు అది నేను చెప్పే పాయింట్ ఏంటంటే శ్రమలు శ్రమలు ఉన్నప్పుడే అగ్ని అవసరం అన్న విషయం వర్షానికి సాదృశ్యం అన్నట్టు శ్రమలు ఉన్నప్పుడే నీకు అగ్ని అవసరం శ్రమల తర్వాత ఏం చేసుకుంటావు వర్షం పడుతుంటేనే నీకు అగ్ని అవసరం దాని కొనసాగించాలా అగ్ని కొనసాగించుకోవాలా చాలా మంది అంత మంచిగా ఉన్నాక నేను ప్రేరు చాలా మంది ఉంటే నేను రిటైర్ అయినాక సేవ చేస్తాను బ్రదర్ అంటారు చాలా మంది అది అబద్ధం అన్నట్టు ఎందుకంటే తీర్మానం బాగుంది కానీ అది ఎక్స్క్యూజ్ అన్నట్టు నువ్వు రిటైర్ అయినాక సేవ చేయలేవు ఎందుకు అంటే నువ్వు శరీరంగా తర్వాత ఉద్యోగం చేసి ఆత్మలో కూడా ఆరిపోయినా నీకు వాక్యం తెలియదు ప్రార్థన చేయండి కదా చాలా మంది పెద్దవాళ్ళు ప్రార్థన చేయలేరు నేను చూసిన ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో బహుగా మునిగిపోయినారు వాళ్ళని ప్రార్థన నుంచి బహు దూరం చేసేసిండు సైతాన్ వాళ్ళకి వాక్యం తెలియదు ప్రార్థన తెలియదు ఏమి తెలియదు వాళ్ళకి తెలిసిందంతా వర్క్ ఎట్లా చేయాలా ఆఫీస్లో ఆలోచనలు బాగుంటాయి ఎవరిని పెట్టాలా ఏవన్నీ పెట్టాలా అన్నీ తెలుసు వాళ్ళకి అన్నట్టు కానీ వాళ్ళు మటుకు రిటైర్ అయినాక సేవ చేస్తూ అప్పుడు ఆ టైంలో అన్ని రోగాలు వచ్చి ఉంటాయి వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఫుల్ శరీరీతిగా తయారైపోయారు కాబట్టి మీ శరీరం పరిపకం చెందితే రోగాలు బయటకు వస్తాయి వాళ్ళ శరీరాన్ని ఎప్పుడు అదుపులో పెట్టుకోలేదు కాబట్టి అవన్నీ రోగాలు అటాక్ చేసేస్తున్నాయి వాళ్ళకి ముసలి ప్రాయంలో కాళ్ళు పనిచేవు మోకాళ్ళు పనిచేయు నడుము సరిగ్గా పనిచేయదు కంటి చూపు సరిగ్గా ఉండదు ఆ టైంలో వాడు ఊళ్ళలో తిరిగి కొండలు ఎక్కగలడా సేవ చేయగలడా కొన్ని కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంటుంది వర్షంలో చాలా భయంకరంగా ఉంటుంది ఎక్కడి నుంచి ఏ విషాపం వచ్చి కరుస్తుందో అన్న భయం ఎక్కడి నుంచి ఏ బృగం వస్తుందో అన్న భయం అవన్నీ వెంటాడుతుంటాయి కానీ ఏసు రక్తమే జయమని పరిగెత్తుతూ ఉంటాం ఎందుకు ఆ మంట ఉంది కాబట్టి నువ్వు మంటని రా ఎవరైనా ఏదో ఒక సేవకుడు వాక్యం చెప్తే నువ్వు మంట జరొచ్చు ఇప్పుడు ఉదాహరణకి మన గ్రూప్ బ్రదర్ సిస్టర్స్ వాక్యాలు చెప్తుంటే ను వింటా ఉంటావు నువ్వు విని నీలో మంట అంటుకుంటది కానీ ను ఇంటికి పోయినాక నీ కట్టెలను నువ్వు జమ చేసుకున్న కట్టెలు వాటి మీద వేసుకోకపోతే ఆ మంట చలారిపోతుంది మళ్ళా మళ్ళా ఎప్పుడు బ్రదర్ మా ఇంటికి వచ్చి చెప్తాడా ఎప్పుడు సిస్టర్ వచ్చి వాక్యం చెప్తుందా అని ఎదురు చూస్తూ అది వేస్ట్ ఆ బ్రదర్ రావలేడానికి అప్పుడు నీ పరిస్థితి ఏంటి అట్లనే క్రైస్తవ జీవితం అట్లా ఉంది ఈ కాబట్టి మూడు ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం మొదటిది ఏంటంటే ఇంతుఫాన్ అనేది మన జీవితంలో తప్పదు దాని తర్వాత ఓడ కావడం మన జీవితంలో తప్పదు మూడవదిగా వర్షం రావడం మన జీవితంలో తప్పదు ఈ శ్రమలు వస్తూనే ఉంటాయి రావాలా కూడా నువ్వు భయం భక్తితో దేవుడు అంటే భక్తి నీలో ఉండాలంటే ఇవి ఉండాల సుఖానుభవంలో భయము భక్తి ఉండదు అందుకే సుఖాన్ని కోరుకోవద్దని చెప్తున్నాను అనేకులకి బహు ప్రాముఖ్యమైంది నేను తర్వాత ఎప్పుడు టైం ఉంటే చూపిస్తాను ఇవన్నీ విషయాలు ఈ రోజుకి నేను క్లుప్తంగా దీన్ని ముగిస్తున్నా మొదటి నువ్వు నువ్వు ఏర్పరచుకున్న ఆ కట్టెలలో మొదటి కట్టే నీ ప్రార్థన జీవితం నేను విషయం చెప్పాలనుకుంటున్నా ఎవరికి ప్రార్థన చేయడం ఇంట్రెస్ట్ ఉంటుందో వాడికి అహం ఎక్కువ ఉంటుంది గర్వం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే నీ మోకాళ్ళ మీద ఉండడం అంటే నీలో ఇంకా గర్వం లేదు అన్నట్టు నిస్సహాయం నేను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నీ ప్రార్థన జీవితం ప్రార్థన చేయని నాకు అవసరం లేదు దేవుడు అనేవాడు కానీ చేసేవాడు దేవుడు లేకుండా నేను జీవించలేను అనేవాడు నాకు దేవుని సహవాసం చాలా అవసరం కొన్నిసార్లు అనిపిస్తాయి ఇన్ని సంవత్సరాలు దేవుని బిడగా ఉండి దేవుని పరిచయాలు ఉండి కూడా సరిగా ప్రార్థన చేయడానికి రాదు అప్పుడు నేను ఆటోమేటిక్గా జంప్ అయిపోతా భాషలలో ఎందుకంటే రోగ రాష్ట్ర పత్రికలో మనం చూసాం ఎనిమిదో అధ్యయంలో ఉచ్చరింప మీరు యుక్తంగా ప్రార్థన చేయడం మీకు రాదు అంటారు నాకు రాదు అసలు నేను సరిగ్గా ప్రార్థన చేయలేం నాకు తెలుసు చాలా క్విక్గా క్లోజ్ చేస్తాను నేను ప్రార్థన ఎవరైనా చేయమంటే కూడా కానీ ఎప్పుడైతే ఆత్మలకు వెళ్ళిపోతున్నో థర్టీ ఫార్టీ ఫైవ్ నేను ప్రార్థన చేస్తాను భాషలలో మోకాళ్ళ మీదనే ఉంటాను నేను ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కష్టం అంటారు గాని నీ బాడీని ట్రైన్ చేసుకుంటే నువ్వు చేయగలవు లేదు నేను ఎయిటీ కేజీస్ నైన్టీ కేజీస్ ఉన్నాడు ప్రజలు ఎట్లా ఉండగలను అంటే నువ్వు నువ్వు శరీరం నీ ఎయిటికే శరీరం అనుకుంటున్నావు కానీ ఒకసారి ప్రార్థన అది హండ్రెడ్ కిలోస్ ఉన్నా పర్లేదు అలవాటు పడిపోతుంది ఆ శరీరం ఎందుకంటే విడిచిపెట్టేస్తాడు నీ శరీరాన్ని ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటావో బాగా అర్థం చేసుకోవడం ప్రార్థనలో అంటే దేవునితో అనుకుంటాం కానీ కానే కాదు ప్రార్థన అంటే దేవుడు మనతో సాహసం చేయాలనుకో ఆశపడుతున్నాడు ఇది ఉల్టా చాలా మంది అదే ప్రార్థన చేస్తేనే నేను దేవుని దేవునితో సహవాసం చేయగలను సంభాషించాలనుటారు కానీ కానే కాదు దేవుడు మనతో సంభాషించాలనుకుంటున్నాడు అది ప్రార్థన జీవితం ఆయన మనతో అనుభవంలోకి రావాలనుకుంటున్నాడు అది ప్రార్థన జీవితం ఆ సత్యం గ్రహించినప్పుడు చూడు ప్రతిరోజు నేను ఇది గతంలో కూడా ఒకసారి చెప్పాను నా అనుభవం కూడా ప్రతిరోజు ఒక టైం టేబుల్ ప్రకారంగా ప్రార్థన చేస్తా ఇంట్లో కూర్చుంటే ఆ ఎక్కడైన శాంతి సమాధానం కుటుంబంలో నా అనుభవం దేవదత్తలు రావడం కూడా నేను గమనించిన ప్రతిరోజు ఎందుకంటే ప్రభు వచ్చేస్తాడు ఆయన ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడిన అతని నామమ్మ అక్కడ ఉంటాడు కాబట్టి ఆ వాక్యం ప్రకారంగా ఆయన వచ్చేస్తాడు ఆటోమేటిక్ మన ప్రార్థన దగ్గరికి వచ్చేస్తాడు మనతో ఆయన సహజం చేయాలనుకుంటున్నాడు మనం కాదు ఆయనకు అవసరం లేదు న మనతో సహసం చేయాలనుకుంటున్నాడు ఆయనకి ఇష్టం అది దూతలను విడిచిపెట్టి వస్తాను కానీ దూతలు ఆయన ఎక్కంటే అక్కడికి వచ్చేస్తుంటారు వాళ్ళు ఆ అనుభవం చూసినా కాబట్టి చెప్తున్నా దూతలు శబ్దాలు చేయడము దూతలు పాటలు పడడం నేను విన్నాను ఆ అనుభవం నీ ప్రార్థన అట్లా ఉంటుంది అన్నట్టు నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తాను వచ్చేస్తట్టు నేను ఎన్నిసార్లు అది అనుభవపూర్వకంగా తీసిన ఆయన ఆత్మ నాలోనికి రావడం ఆ ప్రార్థన సమయంలో క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు ఆ అనుభవంలోనికి మనం రావాలా మనం అనుకుంటాం నా హృదయంలోకి రా ప్రవ్వ నా దగ్గరికి రా ప్రభావా నాతో సహసం చేయ ప్రభావా అని మనం ప్రార్థన చేస్తుంటాం కానీ యాక్చువల్గా ఆయన మనలోకి రావాలనుకుంటున్నారు నేనే మీ దగ్గరికి రావాలా మీరు అడగడం కాదు నేనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నా కానీ నేను రాలేను నువ్వు ప్రార్థన చేయకపోతే నేను రాలేను మనం ఎప్పుడైనా చెప్పగలం ప్రభా నేను రెడీ ఉన్నా ప్రభ ఇప్పుడు ప్రార్థనకి నా దగ్గరికి రా ప్రవ్వ నాలో వచ్చి ఆనందించు ప్రభు అని మనం అడగగలమా ప్రార్థనలు సాధారణంగా ప్రార్థన అంటే అన్ని శారీరక కోరికలు అడుగుతా ఉంటారు మనుషులు కానీ ప్రార్థన అది ప్రార్థనలో అతనితో సవాసం చేసి అతను మనలో ఆనందించేటట్లు అతన్ని అతను మన ప్రేమని రుచి చూడాల మనం ఎంతగా అతనికి విలువనిస్తున్నాం ప్రార్థనలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎక్కువ ఉంటావో ఆ టైంలో దుష్ట శక్తులు అన్ని బలహీనం అయిపోతూ ఉంటాయి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మానేస్తావో నీ జీవితంలో దుష్ట శక్తులు బలపడతూ ఈ సత్యం జాగ్రత్తగా పరిశీలించుకోండి నీ ప్రార్థన జీవితము దుష్ట శక్తులన్నీ బలహీనపరుస్తాయి నీ నిర్లక్ష్యపు జీవితము దుష్ట శక్తులన్నీ బలపరుస్తూ ఈ తీర్మానం మనం చేసుకోవాలి ఈరోజు ప్రభావ నేను ఎట్టి పరిస్థితుల దుష్ట శక్తులను ఓడగొట్టికే ఈ లోకంలో వాటిని తర్మగొనడానికి నేను ఈ లోకంలో వచ్చినాను వాటిని పడదోడడానికి నేను లోకంలోకి వచ్చినాను వాడు ఎక్కడి నుంచి వచ్చినా నేను వాడిని ఎందుకంటే వాని మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చినారు నేను అధికారాన్ని వాని మీద వాడుతున్నాను ప్రభు వాణ్ణి నేను పడగొడతాను కానీ నీ నీ నీ అంతటా నువ్వు చేయలేవు కాబట్టి నీకు ప్రార్థన అవసరం నీ ప్రార్థన వాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి అరెస్ట్ చేసేస్తుంది వాడిని బంధించేస్తుంది వాడిని కట్లతో కట్టిపడేస్తుంది బలవంతుని కట్టాలని ఉంది వాక్యం బంధించాలని వాక్యం ఉంది కాబట్టి మొదటి ఈ అగ్ని మండాలంటే నీ జీవితంలో మొదటి ఎండిన కట్టే నీ ప్రార్థన జీవితం అదేస్తే బగ్గున మంట అండుకుంటుంది ఇంకా కొంతసేపు మండుతనే ఉంటుంది కానీ బహుప్రాముఖ్యమైన కట్టే రెండవదిగా నీ ఉపాసం నువ్వు ఎంతగా ఉపాసం ఉండగలిగితే అంత ఆత్మలో నువ్వు ఒక తీవ్రమైన మనిషి లగ్తో ఆత్మలో బహుగా అధికంగా ఎదుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఫాస్టింగ్స్ మానేస్తావో నీ శరీరం లావైపోతూ ఉంటుంది ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది బాడీలో టాక్సిన్స్ అన్ని బిల్డప్ అయిపోతూ ఉంటాయి నీ శరీరం ప్రతి అవయవము అలిసిపోతూ ఉంటుంది ఫంక్షన్ చేయలేక వాటిని రెస్ట్ ఇస్తలే ఈ మధ్య సైంటిస్టులు కనుక్కున్నారు దీర్ఘకాలం బ్రతికేట వాళ్ళు దీర్ఘంగా ఫాస్టింగ్ చేసేవాళ్ళంట అది మనకి ఎప్పుడో తెలుసు బైబిల్ కనీసం వారానికి రెండు రోజులన్న మనం ఫాస్టింగ్ ఉండగలమా నేను సేవకుల గురించి చెప్తున్నా సేవ చేయని వాళ్ళు ఒక రోజు ఉంటే చాలి లేక ఒక పూట ఉండేసాలి కానీ సేవ చేసే వాళ్ళు మినిమం రెండు రోజులు ఉండాల వారానికి అది అలవాటు చేసుకున్నాం నీ శరీరంలో నువ్వు ఒక రోజు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు ఇరవై ఒక్క రోజులు కూడా ఫాస్టింగ్ ఉండగలవు తర్వాత మన ప్రభు నలభై రోజులు ఉండే ఫాస్టింగ్ అలవాటు ఉంది ఆయనకి ఆయనకు అలవాటు రోజులు ఫాస్టింగ్ చనిపోకముందు ఎవరమైనా మనం ఉండగలం అది నువ్వు పాటిస్తేనే మనం పాటించాలి ఎప్పుడైతే నువ్వు ఉపాసం ఉండడం నేర్చుకుంటావో నీ శరీర వ్యామోహాలను ఛేదించుకుంటావు ఆత్మలో ఉన్నత స్థితికి ఎదుగుతావు ఎందుకంటే ఇది విశేషమైన త్యాగం కాబట్టి ఆహారము బహు డేంజరస్ శోధన ఇది విషయం మనం ఎన్నిసార్లు మనం వ్యాకం చేసుకుంటూ ఉంటాం దాని గురించి నేను అధికంగా మనం తినద్దు ఎందుకంటే నీకు ఎంత అవసరమో అంతే తినాలా కొంత ఆకలి పెట్టేసుకోవాలా చాలా మంది అంటారు ఉంది తినటి బయలు ఫుల్ తినట్టి బయాలని సర్వ్ చేస్తూ ఉంటారు రాంగ్ అది నువ్వు ఏం పని చేస్తున్నావో దానికి తగినట్లు అంతే తింటావు ఎక్కువ తినద్దు ఎందుకంటే ఆహారము నీ శర్రాన్ని బలపరుస్తూ మీకు సైతానికి కూడా తెలుసు ఈ బలహీనత విండి వీడు ఆహారానికి పడిపోతాడు అందుకే ఇష్ట్రాలు ప్రజలందరూ అరణ్యంలో ఆహారం అనే శోధనకి పడిపోయినారు ఎంతమంది చనిపినట్లు విడమ్మా దేవుడు తీసుకొస్తాడు మీరు మేము ఐగుప్తులు ఉన్నప్పుడు ఇది తిన్నం అది తిన్నమని మోషి మీద సదుపు కొనుక్కుతున్నారు ఆహార పదార్థాల గురించి అవి ఇప్పుడు ఏం చెప్పండి కానీ దేవుడు మాకు మాంసం లేదంటే మాంసం ఇచ్చిన దేవుడు దాని తర్వాత ఏమైనా అందరూ ఎన్ని కొన్ని వేల ఆహారం అంత భయంకరమైన శోధన మన ప్రభువు కూడా అంతేకాదు ఆకలిగా ఉన్నాడు నలభై దినాలు ప్రార్థన తర్వాత దేవుడు ఆకలి ఉన్నది కాబట్టి సైతాను ఈ రొట్టెలు తీసుకొని కాబట్టి నువ్వు ఆత్మలో అగ్ని నీలో అగ్ని తీవ్రమైన స్థితికి ఎదగాల అంటే మటుకు ఈ యొక్క ఉపవాసాన్ని నువ్వు ఒక అలవాటుగా మార్చుకోవాలా నీ జీవితాంతం లేదా ఒక పూట దగ్గరకుంటే షేక్ అయితే కానీ బాడీ అలవాటు ఒక డాక్టర్ తెలిసి నాకు డాక్టర్ సేబి అయన ఒక సీక్రెట్ తెలుసుకున్నాడు చాలా మంది ఈవెన్ మైకిల్ జాక్సన్ అనే సింగర్ కూడా ఆయన దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడంటప్పుడు ఆయన డయాబెటిక్ అయిపోతే ఫాస్టింగ్ చేసి డయాబెటీస్ మీద విజయం పొందిండడు సరే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు వాటిని అంత డైరెక్ట్ గా పాటించారు కానీ నేను చెప్పేది ఏంటంటే డయాబెటీస్ అనేది రోగం కాదు కాబట్టి అది లోపం కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి లోపాన్ని డయాబెటీస్ అనేది మాల్ న్యూట్రిషనల్ డిసీజ్ అని కూడా డిక్లేర్ చేశారు డాక్టర్స్ అంటే సరిగా పోషక పదార్థాలు తిన తినని వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుందంట కాబట్టి ఆ నాలెడ్జ్ అవసరం అనేది కానీ ను ఎంతగా తింటున్నావు అనేది కానే ఏమి తింటున్నావుది ముఖ్యమైనది నువ్వు ఎంతగా తింటే ఏముంది అది శోధనది ఏమి తింటున్నావు జాగ్రత్తగా పరిశీలించుకుంటే నువ్వు ఎంత తినాలన్నా నేర్చుకుంటావు కాబట్టి ఆహారముని మనం ఎప్పుడు కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు వారానికి రెండు ఫాస్టింగ్ ఉండడం నేర్చుకోవాలా తర్వాత రెగ్యులర్గా ఫాస్టింగ్ కూడా నేర్చుకుంటే నువ్వు నీలో అగ్ని మండుతూ ఉంటాయి ఆత్మీయ స్థితిలోకి నువ్వు అధి అధికమైన స్థితికి ఎదుగుతూ ఉంటాడు పర్లోకపో దర్శనాలు ఆ ఆయన పశుధ పర్వతం మీదకి నువ్వు ఆరోణం కాగలవు సేవన మీద ప్రభుత్వం నువ్వు చివరిగా ఒక విషయాన్ని చూపిస్తా నీ ధనాన్ని ఆయన కొరకు సమర్పించగలవా నేను దశమ భాగాల గురించి ఎప్పుడు మాట్లాడను కానుకల గురించి నేను ఎప్పుడు మాట్లాడాను ఎందుకు దేవుడు ఎప్పుడైనా కానీ నువ్వు సిరికి దేవునికి దాసుడు కాలేవు అన్నాడు దేవునికి తెలుసు వీళ్ళు మనీ డబ్బుని దేవునికి ఆపోజిట్ గా పెట్టుకున్నారు విగ్రహారాధన అంటే నిజంగా విగ్రహం పెట్టి తెచ్చుకోవడం గానే కాదు డబ్బుని విగ్రహంలాగా ఆరాధించే వాళ్ళు లోకస్తులు అంటే పర్లేదు నేను క్రైస్త గురించి మాట్లాడుతున్నాం ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోండి చివరి కట్టే ఇదే నీ ధనాన్ని ప్రభు కొరకు కడపగలిగితే ఆ వృద్ధ స్త్రీ గురించి మనం అనేక సార్లు ఆమె దగ్గర ఉన్నదే ఇచ్చింది ఉన్న దాంట్లోకి ఆమె దగ్గర మిగిలింది ఆమె ఇచ్చేసింది అటువంటి త్యాగపరితమైనది ఎవరు చేయలేదంటాడు వేసుకో కాబట్టి ఈ కుటుంబాన్ని పోషణ కొరకు ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలా సేవింగ్స్ ఎంత చేసుకోవాలి అంత చేసుకోవాలా తగ్గినది కొరకు సేవల పరిచర్లో మనం గడపాల ఇది చివరి కాలాలు దానికి తగినట్లు నీకు అమితంగా దేవుని నాశిస్తు నూరు రెట్లు తిరిగి పొందుకుంటూ ఈ లోకంలో ఏమందు పరమందు అనేది వాక్యం ఇహమందు పొందుకుంటూ పరమందు కూడా పొందుకుంటారు దాన్ని నువ్వు విత్తకుండా ఎట్లా పొందుకుంటావు కొంచెం పిచ్చితనం అనిపిస్తుంది విత్తనం పెట్టకుండా పంట కోస్తాడా ఈరోజు క్రైస్తవ జీవితం అంటేనే ఉంది విత్తనం విత్తారు కానీ పంట వాళ్ళ నుంచి ఏడుస్తూ ఉంటారు ఎట్లా చెప్పండి చివరిగా నువ్వు నేర్చుకోవాల్సింది అదే నువ్వు ఎంతగా మండగలిగితే ఈ కట్టెలు ఈ మూడు కట్టెలు నువ్వు ఆ మంటలో వేయగలిగితే నేను ఎవరు రకంలో నడిపించారో నాకు తెలియదు వాళ్ళు నీ జీవితంలో ఫస్ట్ మంట వెలిగించారు కానీ అది ఈ రోజు వరకు వెలగాలంటే నీ ప్రయాసం నీ ప్రయత్నాలు నీకు తప్పవు నీ ప్రార్థన జీవితము నీ ఉపాస జీవితము నీ త్యాగపూరితమైన జీవితము ధన త్యాగము విలువగల వస్తువులని ఆయన కొరకు సమర్పించుకోవడము అది నీ యొక్క అగ్నిని మండింపజేస్తా ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది వాడు పాము సర్పము నిన్ను బట్టుకుంటాడు కానీ నీకు హాని కలగదు నువ్వేం చేస్తావు వాడిని విశ్రేషిస్తావు అగ్నిలకి నీకు అధికారం ఇచ్చింది దేవుడు ఈ మూడు చేయకుండా నువ్వు నీ సర్పాన్ని నీ దగ్గర ఉన్న సర్పంలో ఎన్నోనైనా అగలదు వాటిని నువ్వు అగ్నిలో వెయ్యలేవు సైతాను అగ్నిచైతనే కాల్ చివరికి నేను కొంతకాలం కిందట మీకు చూపించిన వాడిలో కూడా అగ్ని ఉంది అని ఎహస్ గ్రంథంలో చూపించిన నేను వాడిలో కూడా అగ్ని ఉంది కానీ నీలో ఉన్న అగ్ని వాడిలో ఉన్న అగ్ని అమితంగా చేసి వాడిని బ్లాస్ట్ చేసి పడేస్తుంది వాని అనుసరులు అందుకే పరిగెత్తిపోతూ ఉంటారు ప్రయర్ ప్రేయర్ చేస్తుంటే చేయబెట్టి వాడు ఆల్రెడీ మండుతున్నాడు అసలు ఆ మంట భరించలేకపోతున్నాడు వాడు నువ్వు ప్రేయర్ చేస్తుంటే నీ మంట వాడిలో ఉన్న మంటని అధికం చేసి వాడిని బ్లాస్ట్ చేస్తుంది చూపించిన వాక్యం మీకు నువ్వు ప్రార్థన చేయకపోతే వాడు నీ మీద విజృంభిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే వాడు భయపడతా ఉంటాడు నా మంట ఎక్కువైపోయి నేను ఎక్కడ బ్లాస్ట్ అయిపోతాను అని వాడి భయం వాడికి నీకు తెలుసా భయం నీ మంట ఎక్కడున్నా సైతాన్ని లాక్ రావాల్సిందే దాని తర్వాత వాడు వస్తాడు ఎందుకంటే నువ్వు మండుతున్నా కాబట్టి వాడు నేను మంట ఉంటాడు కానీ నువ్వు ఏం చేస్తావు నువ్వు ఆరవు వాడిని ఎదురుస్తావు మాటలకి అది నీ సేవ కాబట్టి ఇది యుద్ధం అన్న విషయం మీరు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో అమితంగా మీకు యుద్ధం ఉండబోతుంది కానీ యుద్ధంలో గెలిచేడు మనమే ఎందుకంటే ఇది యుద్ధం నీది నాది కానే కాదు నా ప్రభూతి మన ప్రభూతి కాబట్టి మనం కేవలం యుద్ధంలో సైనికులం మన చేతులకు నేర్పించిన యుద్ధం ఇప్పుడు మనం ఆడదాం యుద్ధం పోయి గెలుస్తాం సైతాన శక్తుల మీద దురాత్మల మీద సమూహాల మీద ఆకాశ శక్తుల మీద మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం పోయి ప్రకటిస్తాం వాడి చేతుల్లో బంధకళలో ఉన్న వాడిని అందాన్ని లాక్కొని అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ మీ పందాలైనా ప్రభా మేము ఇంతగానో అలసిపోతున్నాం మా మా మంట ఆరిపోతుంది ప్రభావ పొద్దున ప్రార్థన చేయని స్థితి ప్రభావ రోజంతా అలిసిపోయి ఇంటికి వచ్చి ప్రార్థన చేయని స్థితి నైనా అట్లా అయిపోయింది క్రైస్తవ జీవితం ఈరోజు చర్చస్ల ప్రార్థనలు లేవు బ్రహ్మ ఏడుపులు తప్ప ఏమి లేవు బ్రహ్మ బాధాకరం అనిపిస్తుంది ఇవన్నిటిని చూస్తే బ్రహ్మ ఇవన్నీ ఎప్పుడు వాళ్ళకి ఎవరు చెప్తారంటే వాళ్ళ కాపర్లు చెప్తలేరు బ్రహ్మ వాళ్ళకేం లేదు ప్రార్థన జీవితం అనేక పర్యాలు మీరు చూపించినారు ఒక గంట కూడా ప్రార్థన చేయలేని యాజకుల గురించి మీరు మాకు ఎన్నిసార్లు చూపించినారు మా యొక్క సేవా పరిచర్యలో తలలు ఉంచుకుంటున్నారు పాస్టర్స్ గంట కూడా చేయలేని వాళ్ళు సంఘాల ఎట్లా నడిపిస్తున్నారు కాపర్లే గుడ్డి వారైతే గొర్రెలకి ఏ రూపకంగా వాళ్ళు మార్గం చూపించగలరు ఈ వేదన పట్టింది నేను ఏ రీతిగా మేము చూపించి వారి మండేటట్లు తయారు చేయాలి మండించేది మేము కాని కాదు ప్రభు మేము ఒక్కసారి మంట పెట్టగలం పెట్టి వెళ్ళిపోతున్నాం కానీ మంటని కొనసాగించుకుంటే బాధ్యత వారి మీద ఉంది అయినా మా మీద రోజు దీన్ని ఏ రీతిగా మేము కొనసాగించుకోవాలన్నా మాకు చూపించినైనా మీ సన్నిధిలో సమయం గడుపుతున్నాం ఉదయం లేస్తే మీ సన్నిధిలో మేము సమయం గడపాలి ఎందుకంటే మీరు మాతో పాటు ఆశపడుతున్నారు కనుకరించమని ప్రార్థిస్తున్నాం కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరిశుధాత్మని మా నుంచి తొలగించద్దని ప్రార్థిస్తున్నాం మా బలిపెట్టె మీద అగ్ని ఉండాలా ప్రభు దివారాత్రం అటువంటి కృప భాగ్యాన్ని మాకందరు కనికరించమని ఏసుక్రీస్తు పరిశుధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంటునిగాక ఆమెన్ ప్రైజ్లందరికీ ప్రైజ్ ప్రైజ్ గార్డ్ అందరు ప్రైజ్ గార్డ్ అండి అందరు